ీనామశ్రవస్తమ్రహ్మణా బ్రహ్మణస్పత ఆను వన్నోతు సాధన శ్రీ మహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యముధ్యమాం స్మ్రాచార్యపర్యంతం వందే గురు పదం పదా ఓం సహనా సహనౌనక్ సహవీర్యవహి హుల్య దర్శనాత్ సీ మానవుడు అనేక కోరికలను కలిగి ఉన్నాడు రకరకాల కోరికలు ఒక కోరిక తీరేపటికి ఇంకో రోజున కోరికలు పుట్టుకొస్తాయి దాని నుంచి బాక్టీరియా పుట్టినట్టుగా సో అలా కోరికలు తీరుతూ ఉంటే కోరికలు పుడుతూ ఉంటాయి ఇట్స్ అన్ ఎండ్లెస్ జర్నీ సో శృతి నీ స్వరూపంలోనే ఉంది ఆనందం ఉందా అని చెప్పింది అనుకోండి అది వాడికి నచ్చదు అన్నమాట సో వాడి సంస్కారాన్ని బట్టి వాడికి చెప్పి చెప్పాలి కాబట్టి ఏం చేయాలి వాడిని సన్మార్గంలో ఆ కోరికలు తీర్చుకోవడం కోసం తప్పు మార్గంలో లేకపోతే అంచతనం ఈ కోరికను నువ్వు తీర్చుకోవచ్చు తప్పులేదు కానీ ఈ సన్మార్గంలో నువ్వు ముందుకు వెళ్ళు అని ఒక కర్మని శృతి బోధిస్తుంది ఇది అసలు సైకాలజీ ఈ బేసిస్ మీద వేదంలో ఏ లక్షలాది కర్మలు ఉన్నాయి నేను బాగా వస్తున్నా సాంగ్ యా ఓకే సో నెంబర్ ఆఫ్ డిజైర్స్ సార్ దే వీళ్ళ కోరికలకు తగ్గట్టుగానే ఉంటుంది వేదం కూడా వేదాన్ని సూపర్ మార్కెట్తో పోల్చాను కరెక్టే కూడా సూపర్ మార్కెట్లో ఏమిటి ఉంటాయంటే అన్నీ ఉంటాయి రకరకాల వస్తువులు ఉంటాయి ఊహ కూడా చేయలేను అసలు సూపర్ మార్కెట్లో ఏముంటాయో తెలుసుకోవడం ఇది ఒకటే ఒక ఎక్స్కర్షన్ కింద వేసుకొని చూసి రావచ్చు సో మాల్ మాల్ కల్చర్ ఇక్కడ ఈ దేశంలో కూడా ఇప్పుడు వస్తూ సో మెనీ థింగ్స్ విల్ బి డే ఎనీవే సో వేదంలో కూడా వీళ్ళ కోరికలకు తగ్గట్టుగా అక్కడ కర్మలు ఉంటూ ఉంటాయి ఇదం మేస్యాద్ధం మే స అందుకోసం ఆ కర్మకాండ అలా విస్తారంగా పెరిగింది ఈ కర్మ గురించి నేను మీకు సీక్రెట్ చెప్తాను మీరు గమనించండి ఇట్ ఈస్ సెల్ఫ్ పెర్పెచ్యువేటింగ్ మీరు కనుక ఆ కర్మ రహస్యం తెలుసుకుని ఆ కామనలకి స్వస్తి చెప్పి దాని నుంచి బయటపడి ఆత్మనిష్ఠులే ఉండడం చేత ఇట్ పెర్పెచ్యువేట్స్ ఇట్ సెల్ఫ్ అండ్ లెస్ ఈ కర్మకాండలో నేను చూస్తూ ఉంటాను వాళ్ళు ఏమంటారంటే అష్టోత్తర శతనామావళి ఆ సహస్రనామం చదువుతారు సహస్రం చదివితే కదా తృప్తి ఉండదు మంచిదే కదా గుడిన సహస్రం శివ సహస్రం చదివాడు అనుకోండి సహస్రం చదివిన వెంటనే అష్టోత్తరం చదవాలని ఆ రూ మామూలుగా వెయ్యి రూపాయలు దక్షిణ ఇచ్చేవాడు దానికి జత చేస్తే అది అందంగా ఉంటుంది కొంచెం సో దక్షిణం కొంచెం పెంచేటువంటి పద్ధతి దక్షిణ అదే సైకాలజీ ఇక్కడను సో వెయ్యి నామాలు ఉంటాయి విష్ణు సహస్రనామం అక్కడితో సంతృప్తి చెందుతారా చందరు విష్ణు అష్టోత్తరం అయితే శివసహస్రనామం శివ అష్టోత్తరం శివ అష్టోత్తరం చదివితే మరి పార్వతీ అష్టోత్తరం పార్వతీ అష్టోత్తరం చదివి లక్ష్మీ అష్టోత్తరం సరస్వతి అంటే పోనీ అవాయిడ్ చేయొచ్చు సరస్వతి ఎక్కడా కనపడదు చుట్టుపక్కల ఉంది సరస్వతి అష్టోత్తరం కానీ ఇట్ ఈస్ వెరీ నాట్ పాపులర్ వెరీ అసలు లక్ష్మీ అష్టోత్తరం ఉండి తీరా ఎందుకంటే సంప్రదాయాలప్పటికీ సర్వసంగ పరిత్యాగి కూడా ఏదో కొంత దారి లేదా ఒకసారి అనురాగం ఉంటుంది ఎందుకంటే తెల్లారులేస్తే ఒక పది రూపాయలు ఖర్చులు ఉంటాయి కదా సో లక్ష్మీ స్తోత్రం వాటి చదివిపెట్టుకుంటే అది బాగుంటుంది శ్రీయోతో మే శ్రీయం ఆవహ మే శ్రీయం ఆవహ సంపద ఉంటే అది వైరాగ్యంతో దాన్ని ఏదో రకరకాలుగా వాడచ్చు సంపదలు ఎక్కడితే వైరాగ్యం ఏం చేసుకోవాలి వైరాగ్యం లక్ష్మీ స్తోత్రం సో ఈ విధంగా it just perpetuates itself meer oka ee tirthayatra laanti ala nadichipothu untai endless city so you have to put a break to it anyway that is all about karma kabatti karma paddadiga undi kabatti vedam yokka taatparyam karma endu unnadi annu cheppadaniki velladu adi paddadiga undadam ala terigipothu undadam daan lakshanam so it is like that aa uh, ఇప్పుడు ఉదాహరణకి విభూతి పెట్టుకోవాలని చిన్న శాస్త్రం ఏదో సాధువులు సాధువులేకలేదు గృహస్థులు కూడా పెట్టుకోవచ్చు విభూతి పెట్టుకోవాలి విభూతి తిలక అక్కడ పెట్టుకుంటారండి ముఖాన్ని పెట్టుకుంటారు సరే దానిమీద ఒక చిన్న ప్రిన్సిపుడు ఏంటంటే వైరాగ్యాన్ని మనం భావన చేయటం కోసం హృదయ స్థానంలో కూడా పెట్టుకోవాలి చూడండినప్పుడే ఎక్స్పాన్షన్ ఆరంభమైంది హృదయం పెట్టుకుంటే నాభై స్థానంలో కూడా పెట్టుకోవాలి చేతులకు కూడా పెట్టుకోవాలి అని మొత్తం మీద మొత్తం శరీరంలో అంగళకన్నింటికి పెట్టుకోవాలనే స్థితికి వస్తుంది వచ్చిన తర్వాత చేతులకి మూడు చోట్ల పెట్టుకోవాలి తర్వాత ఎడం చేతికలా పెట్టుకోవాలి పురుషు చేతికలా పెట్టుకోవాలి దీనికి ఏమంత్రం దానికే మంత్రం అని ఈ విధంగా ఈ విభూతి పెట్టుకోవడం మీద మీకు నేను నాలుగు రోజులు పనిచేస్తాను చెప్పచ్చు భస్మను ధరించ భస్మ ధారణము అనే టాపిక్ పెట్టేసి ఫోర్ డేస్ రుద్రాక్షం ఎల్లో వేసుకోవడం అనే టాపిక్ మీద ఆయన గత నాలుగు నెలల నుంచి అదే టాపిక్ను బోధిస్తున్నారే సో ఇట్ గోస్ ఆన్ అండ్ ఆన్ ఇట్ ఎక్స్పాన్స్ లైక్ దట్ ఎనీవే సో దట్ కైండ్ ఆఫ్ అన్ ఇట్ డజంట్ మీన్ మచ్ అది ఆయన అదే ఇంత అదే గొప్పది అయితే దానికంటే ఇంకేదీ అది గొప్పది అయితేవు కాక దానికంటే కాదు ఉపనిషత్ ఏముందో తెసలు బ్రహ్మ విధాత్మతిపరం అని మొదలు పెడితే ఇరవై నిమిషాలకు మొత్తం తన్నంతా ఆకరం ఈ కర్మకాండ మూల నుంచి ఆ మూలకు పారాగడానికి మూడు రోజులు పడుతుంది కాబట్టి అంత పెద్దది ఉంది కనుక అది గొప్పది నో ఇట్స్ నాట్ లైక్ దాట్ అది పెద్దది ఉండడానికి హేతు వేరే ఉంది తర్వాత అని ఆ హేతు ఏదో చెప్పారు కామనులు అధికంగా ఉన్నాయి కాబట్టి అది పెద్దదిగా ఉంది కానీ అది స్వరూపంచేతమే జ్ఞానం కంటే గొప్పది కాబట్టి పెద్దదిగా ఉంది అనే మాట సరికాదు ఇన్వర్టర్ హేస్టేక్ నోవర్ నో ప్రాబ్లం తర్వాత ఉపాయత్వా అది కర్మకాండ జ్ఞానకాండ కంటే పెద్దదిగా ఉండడానికి మరో హేతు చూపిస్తున్నారు అదేంటంటే అది ఉపాయము అయి ఉండుట ఉపాయత్వాత ఇప్పుడు ఉపాయము ఉపేయము అని రెండు ఉన్నాయి ఉపాయము అంటే మీన్స్ ఉపేయము అంటే ఎండ్ లక్ష్యం ఎప్పుడూ కూడా ఉపాయము విస్తారంగా ఉంటుంది ఉపేయము చిన్నదిగా ఉంటుంది కానీ ఏది ముఖ్యం ఉపేయమే ముఖ్యం మీకు దృష్టాంతం నేను చెప్తాను చూడండి వివాహమే దృష్టాంతం వివాహం అంటే ఏమిటో తెలుసునండి ఒక నిమిషం ఉంటుంది వివాహం సో వివాహంలో అనేక అనేక వికల్పాలు ఉన్నాయి కొంతమంది బెల్లము జీలకర్ర మీద పెట్టడం వివాహము ఎందుకంటే ముహూర్తం ఉంటుంది ముహూర్తం అంటే ఇట్స్ ఏ మినిట్ జాబ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్లో అయితే ఉదయం టెన్ థర్టీ సెవెన్ అలా నుంచి పన్నెండు దాకా అలా లేదు టెన్ అంటే టెన్ థర్టీ సెవెన్ హాఫ్ పీపుల్ సింక్రనైజ్ చేసుకుని ఉంటారు వాచెస్ అందరూ అలా పరిశీలిస్తూ ఉంటారు పురోహితుడు మంచి తెలివైన పురోహితుడైతే అంతకు పూర్వరంగం అంతా ఫినిష్ చేసి ఆ జీవకర్ర బలం అన్ని పట్టుకొని అలా వెయిట్ చేస్తూ సరిగ్గా ఆ ముహూర్తం బాగా అనే బజలు వాయిస్తారు ఆ జీలకర్రకారు బెల్లం మెట్టు పెడతారు అది హాఫ్ ఎన్ అవర్ జాబ్ హాఫ్ ఎన్ మినిట్ జాబ్ అనుకో మంత్రం మంత్రం ధ్రవం దైరా ధ్రవం దేవో బృహస్పతి అని అనేసిస్తారు అయిపోయి ఇక్కడ పెట్టేస్తే అయిపోయింది వివాహం అయిపోయింది ఇంకా దాని ముందు కనుక పూర్వరంగా అదింతా సో ఉపయోగం ఏమిటి ఆ ఇక్కడ పెట్టించడం బాబిల్లి వరకు కూడా కాఫీలు టిఫిన్లు భోజనాలు అప్పటి వరకు సక్రమంగా సప్లై చేస్తే చాలు ఆ తర్వాత ఎలా ఉంటే అలాగే సర్దుకుంటారు నిజంగా ఇంకా ఊరికే వెలుగు వ్యవసాయం పలికి రా అంతవరకు వ్యవసాయాలు భరించాలి మనం అది అయిపోయిన తర్వాత స్లోగా విత్డ్రా చేసేయటం పైకి డిక్లేర్ చేయకూడదు ఏం మాట్లాడుకునే చిరునా అవుతా ఉండడం అలాగే నుండి పంపిస్తున్నా ఉంటా కట్ చేసేయటమే కటింగ్ ప్రాసెస్ ఆ తర్వాత ఎందుకంటే ఇంకా మనకు పెళ్లి కొడుకు మనవాడు అయిపోయిన తర్వాత మన అమ్మాయి వల్ల వేసేసుకున్న తర్వాత ఇంకేమిటి మిగతా వాళ్ళందరికీ అంత మాత్రమే పైకి చెప్పకూడదు ఇది బట్ దిస్ ఇడ్ వే యూ హెవ్ టు డూ ఇట్ ఎనివే సో ఉపేయం అది ఉపేయం ఆ ఉపేయం అయిపోయిన తర్వాత ఇంకా ఉపేయం దట్ ఇస్ ది ఉపేయ లక్ష్యము ఆ ఉపేయం వన్ మినిట్ ఒక్క మంత్రం చిన్న యాక్షన్ స్మాల్ యాక్షన్ ఉపాయం ఎంత ఉంటుంది నెల రోజుల ముందు ప్రారంభం ఉపాయం పందిలు ఇది ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాలి జీలకర్ర బెల్లం ఐదు రూపాయలు ఖర్చు పెడితే వచ్చేస్తుంది మంత్రం ఒక్క మంత్రం అయిపోయింది వెరాజు ఈ ఉపాయం ఉంటుందండి ఎంత ఖర్చు ఎంత హడావిడి ఎంతమంది కృషి చేయాలి కాబట్టి ఏది ముఖ్యం ఉపాయం ముఖ్యమా ఉపాయం ముఖ్యమా వేయమే ముఖ్యం అసలు ఒక శాస్త్రీయమైన ఒక పరిభాష కూడా ఉంది ఉపాయప్రతిపత్ర్థా ఓ సారీ ఉపేయప్రతిపత్ర్థ ఉపాయ అవ్యవస్థిత సో ఉపేయము ముఖ్యం ఉపాయము ఎంతవరకు మనకి ప్రాధాన్యము అంటే అది మన ఉపాయం ఉపేయం వైపు దాని యొక్క ప్రాధాన్యం అంతకంటే వేరే ప్రాధాన్యం ఉండదు కాబట్టి కర్మ ఉపాయం జ్ఞానం ఉపేయం అదే గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్తి సో ఈ వివాహానికి చేసిన ఏర్పాట్లన్నీ ఆ పర్టికులర్ ముహూర్తంలో విలీనమవుతాయి దే ఆర్ కల్మినేట్ ఇన్ దాట్ పరిసమాప్తి అలాగే ఈ కర్మకాండ అంతా కూడా జ్ఞానంలో పరిసమాప్తిని చెందుతుంది ఇది ఎంతుంది అది చెందుతుంది కాబట్టి ఇది గొప్ప అది సైజుని బట్టి తూకం వేసి నువ్వు గొప్ప తక్కువ నిర్ణయిస్తాననే పద్ధతి ఉందే అది తప్పది కర్మకాండ ఎందుకు పెద్దది ఉందో తెలుసుకో అది ఉపాయం గనక పెద్దదిగానే ఉంటుంది సైజు పెద్దదిగా ఉంటుంది ఉపేయము చిన్నదిగా ఉంటుంది అని అదొక హేతు ఉపాయత్వాచ్య దాన్ని వివరిస్తున్నారు ఉపాయభూతానికి కర్మాని విద్యాం ప్రతి ఇత్యహో ఇంతకుముందు చెప్పానున్నాము అహోచామ ఇంతకుముందు చెప్పి ఉన్నాము ఏమిటది కర్మలు విద్య విషయంలో విద్యను ఉద్దేశించి ఉపాయములు ఎలాగా నిత్యకర్మల కర్మలు అంటే నిత్యకర్మలు అంటే కామ్యకర్మలు కావు నిత్యకర్మలు చేసినట్లయితే అంతఃకరణ శుద్ధి కలిగి ఆ అంతఃకరణము సో జ్ఞానోదయానికి తయారుగా ఉంటుంది ఆ విధంగా కర్మలు జ్ఞానానికి ఉపాయములు అనేది ముందు చెప్పాం సో కర్మలు ఉపాయము ముందు అసలు ఫస్ట్ యూ హ్యావ్ రికగ్నైజ్ దట్ ఫ్యాక్ట్ చాలామంది ఏం చేస్తారంటే ఇది పెద్ద మిస్టేక్ మనకి సమాజంలో చేస్తూ ఉంటారు ఇప్పుడు మీరు ఆలోచించండి ఆసనము ఆసనం యోగాసనం ఇలా కూర్చోండి ఆసన శుద్ధి లేకపోతే వాడు క్లాసులో కూర్చోలేడు జపం చేయలేడు ఏమీ చేయలేడు ఇలా ఒక గంట రెండు గంటలు కూర్చోవడం జాతకా పోతే వాడు ఏం చేయగలుగుతాడు కాబట్టి ఆసనం ఉండాలి సో ఆసనంతో సరిపడదు ఆసనం పరమార్థం కాదు ఈ ఆసనం పైన ఇంకా ఏదో ఇంకా నేర్చుకోవాల్సింది ఎవరికి ముందుకు సాగాలి కానీ పీపుల్ పీపుల్ హ్యావ్ ఎ బ్యాడ్ హ్యాబిట్ దే గట్ స్టక్ అట్ వేరియస్ పాయింట్స్ ఇది గమనించాలి ఎక్కడికక్కడ అతుక్కుపోతాం అనటం ముందుకు సాగేటువంటి వివేకం లేకపోవటం ఆ తమో ఏం చేస్తుందంటే ఆవరించేసి వాడిని అక్కడికక్కడికే నొక్కి పెట్టేస్తుంది వీడి ఆసనాలు నేను ఆసనాలు నేర్చుకుంటున్నానండి ఒక ఎంతకాలం నుంచి ఐదేళ్ల నుంచి నేర్చుకుంటున్నాను ఇంకా ఎంతకాలం నేర్చుకుంటున్నాను ఇంకా ఎంతకాలం బతుకున్నంతకాలం నేర్చుకుంటున్నాను అరే ఆసనాన్ని మోక్షాహాన్ని ఎక్కడో లేదు చేస్తున్నావు తర్వాత ఇంకొకటి నేను గమనించాను అంటే మీరు ఆలోచించండి ాగా ఆసనాల్లో అంటే నేను ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ జస్ట్ నా అబ్జర్వేషన్ చెప్తున్నా బాగా ఆసనాలు వేయటంలో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు అంటే ఒక ఇరవై ఒకటి నుంచి ఆసనాలు వేసి వేసి వేసి చాలామంది ఆసనాల్లో నిష్ణాతులని తయారు చేసినటువంటి గురువులు యోగ యోగా ఆచార్యులు యోగాచార్య ఇలాంటి పెద్దలు యాభై ఐదేళ్ళు అరవై ఏళ్ళు వచ్చేప్పటికీ దే హ్యావ్ ఎ బిగ్ బిల్డింగ్ దీస్ ఈజ్ మై అబ్జర్వేషన్ ఏమిటో ఆయనేనా అయినా అని ఆశ్చర్యం అంటే అర్థం ఏమిటి సో మిడిల్ ఏజ్ వచ్చేప్పటికీ కొన్ని అన్డిజైరబుల్ లక్షణాలు వస్తాయి బాడీ ఏం చేస్తుందంటే క్యాలరీస్ని యంగేజ్లో ఆ బ్రెయిన్కి ఒక లక్షణం ఉంటుంది అది యంగేజ్లో ఉన్నప్పుడు ఇట్ స్పెండ్స్ ది క్యాలరీస్ యాడ్ అండ్ యాజ్ ఎనర్జీ పెద్దవి మిడిల్ ఏజ్ వచ్చేప్పటికి ఇట్ స్టోర్స్ ది క్యాలరీస్ యాజ్ ఫ్యాట్ ది ఆ బ్రెయిన్ లక్షణం అది ఇట్ ఇట్ సంథింగ్ వెరీ ఇంట్రెన్సిక్ to the nature of the brain. If you are using one calories, <laughs> you can use it to be used to the same thing. So, that's why you are using it to be used to the same thing. So, the first thing is to use the brain as you store it. The brain will do it. It is that in your control. <laughs> so, if you are using asana, you can't make a brain situation. That is what I want to say. That's why you don't have to use asana. అయిపోయింది ఆసనం అయిపోయింది కొంతమంది ప్రాణాయామ ప్రాణాయామాన్మోక్ష అన్నట్లుగా బిహేవ్ చేస్తారు భాగవతంలో ఉంటాను ప్రాణాయామైర్ దహేర్ దోషాన్నని ప్రాణాయామం వల్ల మనస్సుకుండే చెంచలత్వము ఆ రెస్ట్లెస్నెస్ బాగా తగ్గుతుంది దట్స్ ఎ వెరీ యూస్ఫుల్ థింగ్ బట్ ఇలా గాలి పీలుస్తూ ఉన్నాం అందరూ చేస్తూనే ఉన్నారు ఆ పని దీనికోసం మనమే కొత్తగా ప్రాణాయామంలో చేస్తున్నది గాలి పీల్చుకో వెళ్ళడమే కదా అదే కదా ప్రాణాయామం ఉంటాయి అంతకుముందు అది అసంకల్పితంగా జరిగేది ఇన్వాలంటరీగా ఇప్పుడు మనము డెలిబరేట్గా చేస్తున్నాం ఆ ఊరికే మనస్సును దానికి జత చేసామని తప్పిస్తే ఇట్ ఈస్ నథింగ్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ ఫిజికల్ ఎక్సర్సైజ్ ప్రాణాయా దట్ ఈస్ ది వే ఇట్ ఈస్ ప్రాణాయామ ఈజ్ ఎ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇండీడ్ ఇట్ ఈస్ ఫిజికల్ కానీ కొంతమంది ఏమంటారు ప్రాణాయామం చేస్తే మోక్షం వస్తుంది అలా ప్రాణాయామం చేస్తూ ఉంటారు నేను ఒక ఆయన అలా ప్రాణాయామం చేస్తూ there was so much energy in his body, so much heat generated in his body అలా అవుతుంది ఆ ప్రాణాయామానికి ఆ శక్తుంది ఇట్ బ్రింగ్స్అప్ దట్ హిడెన్ పొటెన్షియల్ ఆర్ ఎనర్జీ ఆర్ వాట్ ఎవర్ ది పర్సన్ హీ యూస్ టు టేక్ బాత్ ఫైవ్ టైమ్స్ ఎడే సన్నీటిస్తున్నా దేవుట శాస్త్రంలో రెండు సార్లు అన్నారు మూడు సార్లు అన్నారు ఈ ఐదారు సార్లు చేస్తున్నారు ఏమిటంటే ఆ వేడి నేను తట్టుకోలేక అలా చేస్తున్నానండి అంటాడు ఎక్కడి నుంచి వచ్చింది అంత వేడి నీకంటే అదంతా ప్రాణాయామం వల్ల వచ్చింది ఇప్పుడు కూడా చేస్తున్నట్టు ఇప్పుడు మానేశాం అలా ఉంది సో పీపుల్ గెట్ స్టక్ అట్ డిఫరెంట్ లెవెల్స్ వీళ్ళు కర్మవాదులు ఉన్నారే వీళ్ళు కర్మ లెవెల్లో స్టక్ అయిపోతాయి దీనికి చక్కటి దృష్టాంతం మామూలుగా నేను చిన్నపిల్లాడిని తీసుకుని ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళే బస్సు ఎక్కా విజయవాడ వచ్చిన తర్వాత వాడు బస్సు దిగనంటాడు ఎందుకో తెలిసిన ఆ బస్సు కొత్త బస్సు అది అప్పుడే ఆర్టీసీ వాళ్ళు కొత్త బస్సులు మామూలుగా సమ్ Dakota was there but that was a new bus and this small boy he says I want to get down Why well he said he is a little bit Everyone knows this karma He doesn't have to go, he doesn't have to go So, he doesn't have to go He doesn't have to go That's what he says He doesn't have to go ఫిజికల్ ఎఫర్ట్ చాలా ఎక్కువ ఎఫర్ట్ ఎక్కడ ఉంటుంది ఉపాయంలో ఉంటుందా ఉపేయంలో ఉంటుందా అంటే ఉపాయంలోనే ఎక్కువ ఎఫర్ట్ ఉంటుంది ఉపేయంలో ఎఫర్టే ఉందండి మీరు ఉపాయం పర్ఫెక్ట్గా చేసేస్తే ఉపేయం సిద్ధించేసుకుందంటే పెళ్ళికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేసుకుంటే డబడబడబా బాధలు వాయిస్తారు భగవంత రాజా అయిపోతుంది ఆదరం చే అక్కడికి కథం మీ రెస్పాన్సిబిలిటీ పూర్తి ఉపేయము సరళంగా ఉంటుంది ఉపాయం విస్తారంగా ఉంటుంది అలాగే జ్ఞానకాండ చాలా సరళంగా సింపుల్గా ఉంటుంది కర్మకాండ విస్తారంగా ఉంటుంది దట్ ఈజ్ ఇట్స్ నేచర్ బట్ మహిమదేనిది అంటే జ్ఞానాన్ని కర్మ నిమిత్తత్వాత్ విద్యా యత్నాంతరానర్థక్యం ఇది చేకో పూర్వపక్షం కానీ ఇంకా ఇంకా నా రాలేదు ఆ పూర్వపక్షాన్ని వివరిస్తారు అంటే వాడు అంటారు ఏదో రకంగా ఆ కర్మని పట్టుకునే ప్రయత్నం చూడు విద్యకి కర్మ నిమిత్తమా కాదా అంటే ఎలాగనుకున్నాం మనం కర్మలు చేయాలి నిత్యకంలో అంతఃకరణ శుద్ధి అవుతుంది అటువంటి శుద్ధమైన అంతఃకరణలో జ్ఞానం పుడుతుంది రైట్ అంటే ఇప్పుడు జ్ఞానం పుట్టడానికి కర్మ అవసరమా కదా అవసరమే అంటే నువ్వు కదా ఒప్పుకున్నావు అంతే చాలు అదే పాయింట్ కర్మ నిమిత్తత్వాత్ విద్య విద్య విద్యకి కర్మ నిమిత్తము కాబట్టి కర్మలే చేసుకో ఆఖరం ఇంక మళ్ళీ యత్నాంతరము ఇంకో ప్రయత్నం ఏమిటో ప్రయత్నం వానప్రస్థము సన్యాసము ఎందుకు ఇది ఇవన్నీ ఎందుకు శ్రవణము మననము ఎందుకు వాట్ ఫర్ ఆల్ దీస్ నువ్వేన్నావు కదా కర్మ వలన జ్ఞానం కర్మ ఉపాయము కర్మ జ్ఞానము ఉపేయము అని వాళ్ళ జ్ఞానమే గొప్పది కానీ ఆ గొప్ప జ్ఞానం పుట్టడానికి కర్మ హేతువను ఒప్పుకున్నావు కదా మళ్ళీ కర్మ హేతు అని ఒప్పుకుని మళ్ళీ వాళ్ళ ప్రస్తుతము సన్యాసం అంటారేంటి ఆ కర్మను విధులు కాబట్టి ఆ బేసిస్ మీద కర్మనే పట్టుకుని ఉండాలి ఆ సరే పోని సో వాట్ సో వాటంటే గృహస్థాశ్రమం తప్పి ఇంకో ఆశ్రమం లేదు మళ్ళీ దట్ ఈజ్ ఈజ్ నార్మల్ దాన్ని వివరిస్తున్నారు కర్మభ్య పూర్వోపచిత దురిత ప్రతిబంధ విద్యోత్పద్యే కర్మభ్య పృథక్ ఉపనిష్రవణాది యత్న వీడి పూర్వపక్షిందా నేను చెప్పాను చూడండి అట్ట పుస్తకం అట్ట ఈ మూలం జాముల ఆ పూర్వపక్ష వీడు దిస్ వెలో ఈస్ దీడ వీడతాడు కర్మల వల్లనే ప్రతిబంధము తొలగును ఆటంకము ప్రతిబంధ క్షయము ఏ విధమైన ప్రతిబంధము దురిత పూర్వోపచిత దురిత ప్రతిబంధ క్షయ అలాగే మనం సంకల్పం చెప్తాం మమో పూర్వ దు మమోపాత దురిత క్షయ ద్వారా ఆయన ఆ సంకల్పాన్ని మనసులో పెట్టుకుని చెప్తున్నారు సో ఈ జన్మలో పూర్వమునందు కానీ పూర్వజన్మల్లో కానీ పోగు చేసుకున్న ఆస్తి ఏమిటి ఆస్తి అంటే దురితాలు అకార్యకరణము చేయకుండా పనులు చేసి పోగేసుకుంటాం ఈ దురితములన్నింటినీ పోగొట్టుకోవాలి ఇప్పుడు సో ఎవరు ఎవరో పై వాళ్ళు వచ్చి పోగొట్టరు మనమే పోగొట్టుకోవాలి సో మట్టిలో వెళ్ళి ఆడొచ్చు అనుకున్న పిల్లాడు ఆ మట్టి పోవాలంటే తల్లి స్నానం చేస్తే పిల్లవాడికి మట్టిపోతుందా పోలో అలా అలా ఏమాటే పాపం తల్లి వాడి బదులు ఆవిడే స్నానం చేస్తుంది కానీ ఇట్ ఓంట్ వర్క్ లైక్ దాట్ హీ హ్యాస్ టు టేక్ బాత్ సో అలాగే ఈ పూర్వోచిత దురిత ప్రతిబంధము క్షయమైపోవాలంటే కర్మలే కారణము అని ఒప్పుకున్నావు అంతే అయిపోయింది కర్మలు చేసుకో ప్రతిబంధం అయిపోయి ఆగిపోయినప్పుడు ప్రతిబంధాలు పోయినప్పుడు ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది ఇంకా దానికోసం నువ్వు మళ్ళీ ఉపనిషత్ శ్రవణము అని ఒకటి పెట్టావు ఉపనిషత్తులను వినుట ఉపనిషత్తులను వినుట అంటే పోనీ ఏదో రోజుకో గంట మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత అంటే పొద్దున్నంతా కర్మ ఉంటుంది అందుకోసం మా గంట దాకా పన్నెండింటి దాకా కర్మ ఉంటుంది పన్నెండు గంటలకు వైష్వదేవం మధ్యాహ్న సంధ్యావందనం పన్నెండు గంటలకు అర్ఘ్యప్రదానం తర్వాత వైశ్వదేవం అప్పుడు భోజనం భోజనం అయిన తర్వాత విశ్రాంతి మూడు గంటలు వేచి ఒకప్పుడు టీ తాగి అప్పుడు చెప్పు నువ్వేమటవు ఆత్మ గురించి చెప్పు సత్యం జ్ఞానము అనంతం బ్రహ్మ ఆత్మ ఉన్నది అనంతము అంటే ఓహోలాగా అని చక్కగా నువ్వు చెప్పు మేము వింటాం తరు అవుతుంది వెంటనే స్నానం చేసి సంధ్యా సో ఆ రకంగా ఏదైనా కొంతసేపు శ్రవణం చేయడానికి మాకేం అభ్యంతరం ఉండదు కానీ నువ్వేమంటావు ఈ శ్రవణమైన సర్వం అంటాం ఈ శ్రవణం కోసం కర్మ సన్యాసం చేయమంటావు వానప్రస్థం ఉంటాం సన్యాసం ఉంటాం యుద్ధాయాత భిక్షా జరి జరంతి సన్యాస్య శ్రవణం కురియాత్ ఇలాంటి వాక్యాలు ఫర్ ఈ శ్రవణ శ్రవణమే కదా దీనికేం మహాభాగ్యం ఈ శ్రవణం కోసం మళ్ళీ ఆశ్రమాంతరాలు పెద్ద ప్రయత్నం మళ్ళీ శ్రవణానికి ఎంత పెద్ద ప్రయత్నం అంటే కర్మలని విడిచిపెట్టేటంతటి ప్రయత్నం యాజ్ ఇఫ్ ఇట్స్ ఎ సెపరేట్ ఎఫర్ట్ మేజర్ ఎఫర్ట్ అంత చేయాల్సిన అవసరమే వచ్చింది కాబట్టి ఈ ఉపనిషత్ శ్రవణము మాత్రమైన ప్రయత్నం అంతా ఉన్నదే ఇది వేస్ట్ కర్మల్నే చేసుకుంటూ ఉంటే మోక్షం వచ్చేసుకుంటుంది ఇది చేయమాభావా అది సంగతి అది మళ్ళీ సంగ్రహవాక్యం అలాగంటి నియమం ఏమీ లేదు అని అర్థం దానికి నియమాభావాత్ అండి ఏమిటండి నియమం లేదంటే దానికి ఆ వైద్య చెప్పిన పూర్వపక్షాలకి మీరు చెప్పే సమాధానానికి కనెక్షన్ ఏంటి అంటే వివరణ భాష్యంలో తెలుస్తుంది అంటే ఆయన అభిప్రాయం ఏమిటంటే దురితాలు నేను ఇంకా ఆంటిసిపేట్ చేసి చెప్తున్నా ముందే ఉంది వాక్యం సో దురితాలు పోవాలంటే కర్మలే అక్కర్లేదు నాయన ఇంకా అనేక రకాలుగా కూడా దురితాలు పోవడానికి అవకాశం ఉంది అలాంటిది ఏదో ఉంటుంది ఆయన మనసులో చూద్దాం నహి ప్రతిబంధేవ్ నూ ఈ ప్రసాద తపోనుష్ఠానాత్తి నియమోస్ అది అలాంటి నియమం ఏం లేదన్నారు కర్మలు చేస్తే అంతఃకరణ శుద్ధి అవుతుంది దురితాలు అనే ప్రతిబంధకం తొలగిపోతుంది ఏం సందేహం లేదు కానీ ఈ ప్రతిబంధకాలు తొలగిపోవాలి అంటే కర్మలే చెయ్యాలి అనే నియమం ఏం లేదు సో నతు నియమోస్తి ఇలాంటి నియమం లేదు ఏమిటా నియమం ఆయన అనుకరణ చేసి చూపిస్తున్నారు ఆ నియమేమిటో ప్రతిబంధక్షయాదేవ విద్యోత్పద్యతే విద్య పుట్టాలి అంటే ఈ ప్రతిబంధాలన్నీ తొలగిపోవాలి ఈ ప్రతిబంధాలు తొలగిపోవాలి కర్మలు చేసుకోవాలి ఇంక మార్గం ఇంకా మరో మార్గం లేదు అనే నియమం ఏం లేదు అంటే అంటే నీ అభిప్రాయం ఇంకా ఇతర దారులు ఉన్నాయి ఉన్నాయి ఏమిటది ఈశ్వసాదము తపస్సు ధ్యానము మొదలైన అనుష్ఠానము ఈశ్వరుని యొక్క అనుగ్రహం అండి ఈశ్వరానుగ్రహాన్ని ఎలా పొందుతారు కేవలము కర్మల ద్వారానే ఈశ్వరానుగ్రహం పొందక్కర్లేదు ఈశ్వరుణ్ణి ఆరాధించే అనేక పద్ధతులు ఉన్నాయి ఉదాహరణకి శరణాగతి అని ఒకటి ఉన్నది అన్నిటికంటే గొప్ప సాధనమది ఈశ్వర ప్రణిధానము అని యోగ శాస్త్రంలో బాగా చెప్తారు ఈశ్వర శరణాగతి హీ యాక్సెప్ట్స్ హిస్ పాస్ట్ అండ్ హీ హ్యాస్ నో ఫియర్ ఆఫ్ ది ఫ్యూచర్ బికాస్ హీ హ్యాస్ అప్సల్యూట్ ట్రస్ట్ ఇన్ ఈశ్వర అండ్ ఈశ్వర ఈజ్ ఆల్ అరౌండర్ సూర్యుడు చంద్రుడు ఉదయం సాయంకాలం కాలం ఇవన్నీ భూమి వాయువు నీరు ఆకాశం ఇవన్నీ మనం సృష్టించామా వీటన్నింటి రూపంలో ఈశ్వరుడే ఉన్నాడు ఒకడంటాడు మనం సృష్టించలేదు కానీ గాడ్ ఇన్ హెవెన్ సృష్టించాడమంటాడు దట్ ఈస్ అగైన్ బిలీఫ్ దిస్ ఈజ్ ది బెస్ట్ వీటన్నింటి రూపంలో ఈశ్వరుడే ఉన్నాడు సో ద యూనివర్సల్ పవర్ ఇన్ యాక్షన్ జస్ట్ సరెండర్ ఇచ్చి అలా సరెండర్ చేసిన వాడికి కామనాలు ఉండవు వాడు కర్మ కర్తృత్వం ఉండదు వాడి ఎందు వాడు భోక్తృత్వం ఉండదు వాడు కర్మలు ఏం చేస్తాడు సో దట్ ఈస్ దేర్ దట్ కైండ్ ఆఫ్ అనదర్ మెథడాలజీ ఈస్ దేర్ ఇకపోతే తపస్సు అనేది ఉంది తప ఆలోచనే సో తపస్సు అంటే ఇదిగో శ్రవణాధికము ఇది ఉన్నది దీనివలన జ్ఞానం పుడుతుందనే మార్గం ఉన్నది ధ్యానం చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది కర్మల వలన ఏ విధంగా చిత్తశుద్ధి కలుగుతుందో ధ్యానము వలన మెడిటేషన్ దాని వలన చిత్తశుద్ధి కలుగుతుంది అని ఆది ఇలాంటి అనుష్ఠానాలు ఇంకా కొన్ని ఉన్నాయి కాబట్టి మనస్సు యొక్క తయారీకి కేవలం కర్మలే మరేమీ లేదు అనే నియమం ఏమీ లేదు కాబట్టి కర్మలు కూడా మనస్సు తయారు చేస్తాయి అది ఆ మనిషి యొక్క సంస్కారాన్ని బట్టి ఉంటుంది వాడు రజోగుణ ప్రధానంగా ఉంటాడనుకోండి వాడికి కర్మలు బాగా ఉపయోగపడతాయి సత్వగుణ ప్రధానంగా ఉంటాడనుకోండి కర్మల నుంచి బయటకు వచ్చేస్తాడు తొందరగా కర్మలు జారిపోతాయి సాత్విక సత్వగుణ ప్రధానమైన వాడికి కర్మలు జారిపోతాయి రజోగుణ ప్రధానమైన వాడిని ఆ కర్మలల్లో పడుతుంది kunu untai man i can see that i can see the guna sin operation yes clear as the light under by seeing the person understanding his psychology it is possible to give an advice also and that advice will be helpful to him this all there kabatti ee vikalpalane unnayi kevalam karmale aneemi niyamam ledhu antha ఇది నియమ నాస్తి అన్నా ఉంది కదా ముందు నా హి నా నియమ అస్తి అలాంటి నియమం ఏమీ లేదు తర్వాత అహింస బ్రహ్మచర్యాదీనా విద్యా ఉపకారకత్వాత్ అహింస విద్యకి చాలా ఉపకారాన్ని చేస్తుంది చాలా సపోర్టింగ్గా పనికొస్తుంది అహింస మీరు అహింస నియమాన్ని ప్రేమగా జాగ్రత్తగా పాటించండి మీకు అంతఃకరణ శుద్ధి చాలా గమ్మునైపోయింది మీరు యజ్ఞాగాది క్రతువులు చేయలేకపోవచ్చు నిత్యకర్మలు కర్మలు చేయాలంటే ఏం కర్మలు చేస్తారు కర్మ అంటే ఏదైనా ఒక నిత్యము ఉదయం పూట సూర్యుడిని ఆరాధించడం దాన్ని ధ్యానంలో వేసేసుకోవచ్చు మనం కర్మ అంటే ఏదైనా ఒక సాలిడ్ రిచువల్ ఉండాలి కర్మ అంటే రిచువల్ ఒక సాలిడ్ రిచువల్ అది కదా మీమాంసకుల యొక్క ఆర్గ్యుమెంట్ అలా ఉంటుంది సూర్యుడిని ధ్యానం చేస్తే చాలా అంటాడు సౌరయాగం చేయాలంటాడు కరెక్టే సో అలా యాగం ఆదిత్యేభ్యో భూవద్వద్భ్యరుని నిర్వపేత్ అని అంటాడు చెరువుని అక్కడ హోమం చేయాలంటాడు సో కర్మ అంటే రిచువలిస్టిక్గా ఉంటుంది సో రిచువల్ ఏదైనా మీరు చేయాల్సి ఉంటుంది రుచువల్ చేయాలంటే ఎంతో ఎఫర్ట్ చేయాలి రజోగుణ ప్రధానంగా ఉంటుంది దానివలన అది కనుక నిష్కామంగా మీరు చేస్తే ఎంత అంతఃకరణ శుద్ధి కలుగుతుందో అహింసా మొదలైన ధర్మాల్ని కొన్నింటిని జాగ్రత్తగా పట్టుకుని వాటిని అలా పరిశుద్ధిస్తుంటే మీకు అదే అంతఃకరణ శుద్ధి లభించేస్తుంది అహింస అంటే కాయిక వాచిక మానసిక మూడు రకాల అహింస చాలా గొప్పది సామాన్యమైన విషయమే కాదు శరీరంతో ఎవరికీ హింస చేయకపోవడం వాక్కు ద్వారా ఎవరికీ హింస చేయకూడదు మనస్సు ద్వారా ఎవళ్ళని ద్వేషించరాదు మానసిక హింస అంటే ద్వేషం క్రోధం అన్నది దగ్గరికి రాదు బట్ ఏ థింగ్ ఇట్ ఈస్ హీ బికమ్స్ వెరీ మచ్ రైప్ మెచ్యూర్ ప్రదే ఆత్మజ్ఞానం ఆయన అంటారు అహింస బ్రహ్మచర్య బ్రహ్మచర్య అంటే వేదాధ్య వేదాధ్యయనం సో ఉపనిషత్తుల అధ్యయనం చేస్తూ ఉన్నాడు బ్రహ్మ అంటే వేద జ్ఞాని జ్ఞాని దగ్గరికి వచ్చేప్పటికి ఉపనిషత్తులకి పరిమితం అయిపోయి ఉంటాడు జ్ఞానమార్గంలో ఉండేవాడు ఇంక నుంచి ఆ కర్మకాండం అంతా పెట్టుకుని కూర్చోడు కదా కర్మకాండంలో అర్థవాదులు కర్మలు అవన్నీ ఉంటాయి ఫలాలు అవన్నీ ఉంటాయి దాని ఎందుకు శ్రద్ధ ఉండదు జ్ఞానికి కేవలము ఆ ఉపనిషత్ మోక్ష శాస్త్రము ఆ మోక్ష అధ్యయనము దానికే స్వాధ్యాయము అనిపేరు అది స్వాధ్యాయం అంటారు స్వాధ్యాయం అంటే మనం వాళ్ళు సెల్ఫ్ స్టడీ బాయ్ సెల్ఫ్ స్టడీ ఇట్ నాట్ సెల్ఫ్ స్టడీ ఇట్ ఈస్ ది స్టడీ ఆఫ్ ది స్క్రిప్చర్స్ విచ్ టాక్ అబౌట్ సెల్ఫ్ ఇట్ ఈస్ నెల్ఫ్ స్టడీ సెల్ఫ్ స్టడీ అలా సెల్ఫ్ స్టడీ అని మీరు ట్రాన్స్లేటర్ స్వ అధ్యాయ అలాగే ట్రాన్స్లేట్ చేస్తే ఇది సన్ ఆఫ్ ది సాయిల్ అంటే మట్టిపుత్రుడు అని ట్రాన్స్లేట్ చేసినట్టుగా ఉంటుంది సన్ ఆఫ్ ది సాయిల్ అంటే లోకల్ గై అర్థం అంటే ఆ ఏరియా ఏదో ఒక ఏరియా జగ్రాఫిక్ ఏరియా తీసుకుని ఏదో ఉత్తరప్రదేశ్ లేదా పంజాబ్ అంటే పంజాబీ అని అర్థం పంజాబ్కి సంబంధించి సన్ ఆఫ్ ది సాయిల్ అంటే పంజాబీ సో దానికి లోకల్ గై అర్థం అలాగే స్వాధ్యాయ అంటే స్వా అంటే ఆత్మస్వరూపం ఆత్మస్వరూపానికి సంబంధించిన జ్ఞానాన్ని అధ్యయనము చేయుట ఎలాగా గురువు ఉపగచ్చేది గురువు యొక్క సన్నిధిలో కూర్చొని నువ్వు వర్కౌట్ చేసేస్తే అది స్వాధ్యాయం అయిపోదు కొంతమంది మేము సెల్ఫ్ స్టడీ స్వాధ్యాయం చేస్తూ వాళ్ళు పెట్టారు అంటే ఒక రూమ్ ఒకటి వేరే పెట్టుకుంటారు విశాలమైన ఇల్లు కట్టుకుంటే అది ఇంట్లో ఉంటే సమస్యలు కానీ విశాలమైన ఇల్లు కట్టుకుంటే స్వాధ్యాయ రూమ్ అని రూమ్ పెట్టుకోవచ్చు ఆ రూమ్లో కొన్ని పుస్తకాలు ఒక వాళ్ళు కూర్చి ఓ ఎయిర్ కండిషనరు ఇలాంటివి కూడా ఏర్పాటు చేసుకోవచ్చు చేసుకుని అప్పుడప్పుడు ఆ రూమ్లోకి వెళ్ళి ఆ భగవద్గీత పుస్తకం తీసి అలా కులాసాగా ఓ పది నిమిషాలు ఆరు దట్ ఈస్ కాల్ సెల్ఫ్ స్టడీ సమ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ సమ్థింగ్ లైక్ దాట్ కానీ ఇట్ ఓంట్ వర్క్ అది ఎవ్రీథింగ్ హాజ్ గాట్ ఎన్ అడ్వాంటేజ్ లిటిల్ అడ్వాంటేజ్ ఉంటుంది బట్ ఇట్ ఓన్ వర్క్ ఫుల్ మెషర్ ఎనీవే సో బ్రహ్మచర్యము అంటే ఆత్మ ఆత్మ మోక్ష శాస్త్రాధ్యయనము దానికి బ్రహ్మచర్యం ఉంటుంది మోక్ష శాస్త్రాన్ని అధ్యయనించాడు సో ఈ విధంగా ఇంకా సత్యము సో ఇలాంటివి ఎన్నో లక్షణాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇరవై లక్షణాలు చెప్పాడు పదమూడో అధ్యాయంలో శ్రీకృష్ణుడు స్వామానిత్వం అదంభ్యత్వం హింసా క్షాంతిరార్జవం అని మొదలుపెట్టి ఇరవై చెప్పాడు ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ సో ఇవన్నీ కూడా విద్యకి ఉపకారం చేస్తాయండి కేవలం కర్మే ఉపకారం చేస్తుంది అనుకోవడం కాదు విద్యకి ఇవన్నీ ఉపకారం చేస్తాయి విద్య జ్ఞానం కాబట్టి కర్మ కూడా చేస్తుంది సో కర్మ హ్యాస్ ఎ రోల్ టు ప్లే బై ఆల్ మీన్స్ ఇంకా కర్మే మరేదీ లేదు దే గో టు సచ్ అన్ ఎక్స్టెంట్ దట్ దే ఇగ్నోర్ ఆల్ దీస్ వండర్ఫుల్ ప్రిన్సిపల్స్ ఈ ఆత్మగుణములో ఉన్నాయి ఈ ఆత్మగుణాలని పూర్తిగా ఇగ్నోర్ చేసి పారేస్తారు ఎంత ఘోరంగా ఇగ్నోర్ చేస్తారంటే చాలా దుఃఖం కలుగుతుందో చూస్తుంటే ఓ వైపున నీకు అంత కర్మశ్రద్ధ ఉన్నది నిన్ను ప్రశంసించాలో తెలీదు ఆత్మగుణము ఆత్మగుణము అంటే ఆత్మజ్ఞానానికి సహకరించే గుణాలు అష్టౌ ఆత్మగుణా అని అపస్తంభ మహర్షి చెప్పాడు కర్మశాస్త్రాన్ని బాగా దృఢంగా ప్రతిపాదించిన మహర్షి ఆపస్తంభుడు ఆయన చతుశ్చత్ సంస్కారాలు చెప్పాడు నలభై సంస్కారాలు చెప్పాడు సంస్కారాలు అంటే కర్మలు సో గర్భాధానము పుంసవనము సీమంతోన్నయనము ఉపనయనము వివాహము ఇలా సంస్కారాలు ఇవన్నీ వివాహ ఇటువంటి నలభై నాలుగు చెప్పాడు మొత్తం అపస్తంభ కృషి సూత్రాల్లో ఇంతలాగా పుస్తకం అంతా ఇవే ఇవన్నీ చెప్పి ఆ ఆత్మగుణములు ఎనిమిది చెప్పాడు ఆ ఎనిమిది ఆత్మగుణాలు మోక్ష సాధనాలుగా చెప్పాడు ఈ కర్మవాదులు ఆ నలభై నాలుగు నుంచి బట్టి పెట్టేస్తారు అసలు ఆత్మ నేను ఒక ఆయన అడిగాను అష్టవ ఆత్మగుణనే మాట ఒకటి ఉన్నది విన్నారా అని ఆహా అవునుండో ఉన్నట్టుంది కదా అపస్తంభ సూత్రాల్లోనూ అని అన్నాడు అవునండి ఉందండి చిట్ట చిగురి పేజీలో ఉంది మీరు చూసేవా లేదో అని మనసులో అనుకున్నాను నేను సో దే ఇగ్నోర్ దీస్ గ్రేట్ ప్రిన్సిపుల్స్ టోటల్లీ ఇదంతటి ఏమైపోతారో తెలుసునండి ఒకప్పుడు క్రూరంగా తయారవుతారు ఎందుకని కర్మ కర్మ మీద కమిట్మెంట్ ఆ కర్మ అయిపోవాలంటే కర్మకు ఎవడన్నా అడ్డు వస్తున్నాడు నేర్పిస్తే వాడిని చెడమ తిట్టేయడం అయితే వాడిని ఏదో అలా సంథింగ్ లైక్ దట్ ఎనివే సో ఇవన్నీ కూడా విద్యకి సహకరిస్తాయి కర్మ హ్యాజ్ ఎ రోల్ టు ప్లే నియమం లేదు కర్మ ఎలోన్ విల్ టేక్ యూ టు ది జ్ఞానం నో రజోగుణం గలవాడికి రజోగుణం బాగా గట్టిగా ఉన్నవాడికి తమో గుణంలో ఉన్నవాడికి కర్మ ఆ తమస్సు నుంచి బయటపడాలి వీడు తమస్సులో ఉంటారండి ఆ తమస్సులో ఉన్నవాడు తమస్సు అంటే దృష్టాంతమేంటే మీకు నేను చాలాసార్లు చెప్పాను పొద్దున్నే లేచేసి కాఫీ తాగి సిగరెట్ నోట్లో పెట్టుకుని కుక్కలు పట్టుకుని వీధిలోకి వస్తాడు దట్ ఈస్ ది థమస్ వాడిని పట్టుకుని నువ్వు రోజు పొద్దున్న ఐదేపటికి స్నానం చేసి దేవాలయం చుట్టూ నూట సార్లు ప్రదక్షిణం చేసని వాడికి పురమాయించాలి వాడు ఆ సలహా పాటిస్తే వాడు బాగుపడుతుంది ఈ కుక్క ఏమీ వర్కౌట్ కాదు దట్ ఈస్ నాట్ ది వే టు కండక్ట్ వన్ సెల్ఫ్ ఉదయం సిక్స్కి కుక్క ఏమిటండి అలా అదే ఆ ఉన్నతికి ఆధ్యాత్మికమైన ఉన్నతికి పద్ధతి కాదు అటువంటి రక్షణలో ఉన్నవాడికి తమోగుణం అనేది అటువంటి ఆ తమోగుణంలో ఉన్నవాడికి రోజు ఉదయం ఫైవ్ థర్టీకి దేవాలయానికి వెళ్ళి ఒక పదహారు సార్లు ప్రదక్షిణం చేసిరా అని మనం సలహా ఇచ్చామనుకోండి వాడు శ్రద్ధతే సలహా అడిగితే ఇవాళ్ళు అయితే వాడి కుక్కను మనమే వదిలిపెడతాం సో అలాగే విధులు పెట్టే సలహా ఇస్తే ఆ కుక్కను విధులుపెట్టేసి వాడు ఏం చేస్తాడంటే దేవాలయం చుట్టూ తిరిగి దాంతోటి ఈ జడత్వం కొంత వదిలిపోతుంది అలా అందుకోసం కర్మ ఉన్నది అవిద్యయా మృత్యుని తీర్త్వా విద్యయామృతం వస్తుంది ఈశావాస్యంలో వస్తుంది అవిద్యయా అంటే కర్మణ మృత్యుం అంటే జడత్వం దాన్ని తీర్త్వా దాటాలి కర్మ చేస్తే కానీ మీరు ఆ జడత్వం నుంచి బయటికి రాలేదు జడత్వం నుంచి బయటకు వస్తే కానీ మీరు ఆత్మజ్ఞానము దరిదాపులకి రాలేదు ఆ రకంగా కర్మ యొక్క విశిష్టత అంతేగాని కర్మే సర్వము అనే దృష్టికోణము తప్పు చేతిని మనం ఎక్కడా స్టక్ అయిపోకూడదు You get stuck everywhere. Allah, right. you go. You go to Ayapa, there's a theatre. No. I can't do it in my life. Okay, good. Every year of the world, you have to do it. If you don't want to come here, you don't want to come here. You don't want to come here. You don't want to come here. We don't care for all that. That's the attitude. you have to grow out of something you have to go into it and grow out of it grow not go out of it grow out of it grow above it adhi part tarvata sakshadevacha sakshadevacha karanatvaat shravanamana niddhyasanamanam ivanni upakarakaalam అంటే ఇవన్నీ గ్రౌండ్ ప్రిపరేషన్కు ఉపయోగపడతాయి కర్మ అహింస సత్యము అస్థేయము ఇచ్చాది లక్షణాలన్నీ ఇంకా శ్రవణం అనధ్యాసనాలు అక్కర్లేదని అంటున్నాడు కదా వాడు ఇంకా వేరే ప్రయత్నం అక్కర్లేదిన మంచి వాడువే అలా అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే ఇవి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తాయి కానీ ఆ గ్రౌండ్లో విత్తనము వీటి అవదు ఆ గ్రౌండ్లో బీజము పడాలి ఆ బీజము అంకురించాలి ఆ బీజము అది మనకి పంటనిచ్చింది ఉంటే గ్రౌండ్ తయారు చేసి నీళ్లు పెట్టి కూర్చుంటే వర్కౌట్ కాదు దాంట్లో విత్తనం వేయాలి అలాగే ఆ విత్తనం వేయాలి అంటే శ్రవణ మనన నిధిధ్యాసం అవి సాక్షాత్ సాధనాలు సాక్షాత్తుగా మీకు స్వరూపం దగ్గరికి తీసుకుపోతాయి కాబట్టి అవి చాలా ఇంపార్టెంట్ కారణాలు నువ్వేమో వాటికి తెలోదగాలు ఇచ్చేసి కర్మ పట్టు అది తెలివైన పని కాదు సంవత్సరం అంతా కాలేజీకి వెళ్ళి పరీక్షలు మానేసినట్టు ఉంటుంది అలా చేయకూడదు కాబట్టి నువ్వు కర్మశ్రద్ధ ఉండడం మంచిదే కానీ అవి దేనికోసం ఉద్దేశింపబడినాయో ఆ అంతరంగ సాధనములైనటువంటి శ్రవణ మననాలని వాటి కోసం ఉద్దేశించినటువంటి వానప్రస్థ సన్యాసాలు అనవసరమని అటువంటి దృష్టికోణము తప్పు అత సిద్ధాన్యాశ్రమాంతరాణి సరే ఇంకీ చర్చి మీరు ముగిస్తారా ముగించారా అంటే ఇంకా ముగించేస్తున్నాం ముగించే ముందు వి టు గివ్ సమ్ కంక్లూషన్స్ ఏమిటా కంక్లూషన్స్ అంటే అతహ దేర్ ఫోర్ ఈ దేర్ ఫోర్కి బోల్డ్ అంత అర్థం ఉన్నది అంటే కేవల కర్మల చేతనే మోక్షం అనేటువంటి దృష్టికోణం సరికాదు గనక అని ఇలాగే ఎన్ని అభ్యంతరాలు ఉన్నాయో అన్నీ మేము తిరస్కరించేసాం గనక దేర్ ఫోర్ సిద్ధాని ఆశ్రమాంతరాని గురుగృహస్థాశ్రమంతో పాటుగా ఇతర ఆశ్రమూలు కూడా సిద్ధించినవి వానప్రస్థాశ్రమం మీరందరూ వనప్రస్థాశ్రమం ఇంట్లో అది చాలా పవిత్రమైన ఆశ్రమం ఆత్మశాస్త్రాన్ని ఆత్మజ్ఞానాన్ని శ్రవణం చేస్తూ ఉండటం చాలా గొప్ప మహిమ దానికి మొన్న నేను సూత సంహితలో ఏవో కొన్ని శ్లోకాలు అక్కడ అల్వారు క్లాసులో చెప్పాను ఆత్మజ్ఞ శ్రవణము చాలా పవిత్రమైనటువంటి కార్యం మీరు యజ్ఞం చేస్తున్నట్టే ఆ ఆ సంగతి మీరు గ్రహించాల్సి ఉంటుంది ఎప్పుడైనా నేను ఆ సూత సంహిత వాక్యాలు మీకు కూడా చెప్తాను సో ఇది ఒక గొప్ప అంటే దేవాలయానికి వెళ్తేనో లేకపోతే తీర్థయాత్ర చేస్తున్నా అదే యజ్ఞం కాదు ఇది కూడా అదే పుణ్యకర్మ కాదు ఇదే అంతకంటే ఎక్కువ పుణ్యకర్మ ఇది సో ఈ ఆశ్రమాంతరములు సిద్ధించినవి అది ఒక కంక్లూషన్ వండర్ఫుల్ కంక్లూషన్ ఇంకో కంక్లూషన్ తర్వాత అధికారో విద్యాయా ఇది సెకండ్ కంక్లూషన్ సర్వాం విద్యాయా అధికారంటే సర్వాం ఆశ్రమిణాం బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్న వాళ్ళకి జ్ఞానమున్నది అధికారము కలదు గృహస్థులకి అధికారముండదు వానప్రస్థులకి అధికారం సన్యాసులకి అధికారం కర్మలో సమస్య ఉంది కర్మలో అధికార మీమాంస ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు యజ్ఞం చేయాలనుకోండి మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏమిటో కలిసినా వాడికి స్వర్గకాముడు అయి ఉండాలి స్వర్గం మీద రిజైర్ ఉండాలి లేదంటే మాకు స్వర్గం మీద రిజైర్ లేదంటే అయితే నువ్వు యజ్ఞం చేయక్కర్లేదు అధికార మీమాంసలో దీన్ని నిరూపించారు అలాగే కామ అర్థిత్వము అంటారు హీఈస్ ఎ డిజైరస్ ఆఫ్ దాట్ దెన్ ఓన్లీ హీ బికమ్స్ ఎలిజిబుల్ ఫర్ కర్మ నెంబర్ వన్ నెంబర్ టూ ఆ కర్మను చేసేటువంటి సాధన సంపత్తి ఇంకా ఎవేవో క్వాలిఫికేషన్స్ ఉంటాయి దానికి అవన్నీ ఉండాలి సోమేనేష్వా సో సోమేనేష్వాజపేయి అయిన యజేత అని ఉందో వాక్యం సోమయాగం చేసి వాజపేయి యాగం చేయాలి అని వాజపేయం అనే ఓ యాగం ఆయన వాళ్ళ పూర్వీకులెవెల్లో చేయబట్టి ఆయనకి వాజిపేయ అని పేరు సో ఆ వాజపేయ యాగం చేయాలంటే అంతకుముందు వాడు సోమయాగం చేసి ఉండాలి సోమయాగం అంటే అగ్నిష్టోమము అని అంటారు దాన్ని ఐదు రోజుల యజ్ఞం అది చేస్తే వాజిపేయం చేయడానికి అధికారం ఉంటుంది మీరు నేను వెళ్ళి వాజపేయం చేస్తానంటే కుదరదు సోమయాగం చేయాలి ఈ విధంగా అధికార సంపద పెద్ద సమస్య అంధుడికి అధికారం లేదు మరో మరొక హ్యాండిక్యాప్ ఆ యజ్ఞానికి సంబంధించి కొన్ని క్రియలకి అడ్డొచ్చేటువంటి హ్యాండిక్యాప్ కనుకున్నట్లయితే వాడికి అధికారం లేదు భార్య పుట్టింటికి వెళ్ళిందంటే యజ్ఞం చేయడానికి అధికారం లేదు భార్య నాకు ఇంట్రెస్ట్ లేదు అనుకున్నాడు నేను కోసం నేను ఉండలేని ఉన్నాయి నా కాదు మీకు మళ్ళాగా ఉండడం అని రిజెక్ట్ చేస్తారు ఏ ఏమిటి ఐదు రోజులు యజ్ఞం అంటే ఐదు రోజులు ఏం చేయాలి వెనరాశి కూర్చోవాలి పోనీ మీరు వెనరాసి కూర్చుంటారు నేనేం చేయాలి నువ్వు భోజనం అది ఉండదు ఎప్పుడు చేయాలో అధ్వర్యుడు గారు చెప్తారు ఆధ్వర్యుడు గారే ఆ పురోడాశ్వు తయారు చేసి వీకి ఇస్తారు అది తినలా కూర్చోవాలంటే నథింగ్ డూయింగ్ నో మహిళా మండలి మీటింగ్లో అవి ఉంటాయి ఇది ఇది ఎక్కడ కుదురుతుంది నథింగ్ డూయింగ్ అని ఆవిడ అందనుకోండి ఓవా యజ్ఞం లేదేం లేదు ఆవిడని బతిమలాడి ఏదో ఒక తాయిలం పెట్టి నేను నీకు ఏదో ఒక పర్మిషన్ తీసుకుని ఆవిడ ఐదు రోజులు అక్కడ కూర్చోబెట్టగలిగితే యజ్ఞం ఆవిడ సపోజ్ నాలుగో రోజు లేచి చక్కపోయింది అనుకోండి వీడియో బంధు పెట్టేసుకుని ప్రాశ్చిత్తం చేసుకోవడం తప్ప వీడు చేయగలిగిందే ఉండదు సో ఇలాగా అంచేతనే భార్య చెప్పిన మాట వినకపోతే యజ్ఞం చేసే అధికారం ఉండదు ఉద్దాలకుడు చండి ఒక చండిక ఒక కథ ఉంది దాంట్లో చండిక ఉద్దాలకుడికి ఆయన ఉద్దాలకుడు మహర్షి పప్పు ఏ కర్మ చేయాలన్నా ఆవిడ సహకరించదు దాంతో ఆయన అన్న కథ ఉంది ఆ కర్మల్నిచ్చే సగంలో విధులు పెట్టేసి ఏ కర్మైనా పాపం చెడిపోతాయి తర్వాత ఆయన ఏదో సన్యాసం తీసుకున్నాను అలాగేదో కర్త కాబట్టి ఇన్ని అధికారాలు ఉంటాయి ఆత్మజ్ఞానానికి ఏ అధికారమో తర్వాత మీరు వేదాంత శ్రవణం చేస్తానంటే ఇంట్లో వాళ్ళు చాలా సంతోషిస్తారు ఎందుకంటే లేకపోయి కొంత వైద్య లేకపోతే ఈ వీడి రాగవద్దా అవలవిత్ చూపిస్తాడు ఇంట్లో వాళ్ళ మీదే చూపిస్తాడు వాళ్ళని కూర్చొనేవాడు నిలబడినేవాడు మొత్తం ఎజెండా రాగం అంటే ఎజెండా సో మెనీ డిమాండ్స్ అండ్ ఎజెండా అది ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తాడు మన క్లాసుకు వచ్చాడు అనుకోండి నువ్వు ఇంట్లో వాళ్ళ మీద ప్రేమ తప్ప నో ఎజెండా అని మనం పొద్దున్నీ సాయంకాలం దాకా అదే పాఠం దాంతో ఇంట్లో వాళ్ళు నాకు చాలామంది చెప్పారు అమ్మయ్య మాకు కొంచెం సుఖంగా ఉందండి చెప్పాను కాబట్టి ఆత్మజ్ఞానములకు అధికారము అజ్ఞాని అధికారండి బస్ మీకు ఆత్మస్వరూపం తెలుసా తెలియదా ఏదో కొంత తెలుసు అది సరే అదంతా తప్పు మరి అయితే మాకు తెలియదు అదే వచ్చేయండి మా క్లాస్కు వచ్చేయండి అంటే సర్వం జ్ఞానత్వ ఇవ వృజనం సంపద శ్రీకృష్ణుడు చెప్పాడు అలాగా మీరు అందరూ వచ్చేయండి అన్నారు అలా కాదండి మేము కొన్ని తప్పులు అవి చేసామండి అంటే పోన్లండి తప్పులు చేశారు కదా ఇంకే పైన చేయకండి వచ్చేసేయండి కొంతమంది అలా అంటారు ఏదో బిజినెస్లో మేము కొంచెం గడబడిగా ఉంటామండి అంటే పోన్లండి అది ఫర్గడబాటేట్ చేసిన దాని గురించి మీరు చింత చేయకండి ఈ పైన చేయడానికి సిద్ధం మానేయడానికి సిద్ధంగా ఉన్నారా అప్పుడు వచ్చేయండి లేదండి నీ పైన కూడా మానడానికి సిద్ధంగా లేదంటే అయితే ఆలోచించండి కంగారు లేదు శ్రవణానికి కంగారు లేదు అలాగ ఎక్కడ కూతురుకుంది శ్రవణానికి దర్ ఇస్ నో హరీ ఎందుకంటే వేదాంతము చాలా పవర్ఫుల్ ఇట్ ఈస్ యు కెనాట్ మిక్స్ ఇట్ విత్ అన్డిజైరబుల్ థింగ్స్ కాబట్టి సర్వేషాం అధికార విద్య విద్య ఎందు అందరికీ అధికారం తర్వాత పూజ స్వామీజీ ఒక మాట అన్నారు అమెరికా ఆయన ఆయన అన్నమాట చెప్తున్నా మీరు యూ జడ్జి యూఆర్ ది బెటర్ జడ్జెస్ ఐ డోంట్ నో మీరే జడ్జి చేయండి అమెరికాలో ఎవరో యజ్ఞం చేశారు స్వామీజీ అన్నారు అమెరికాలో యజ్ఞం అయ్యేటండి వీళ్ళు మొహం ఎందుకంటే వేదాంత శ్రవణానికి స్థాన నిర్దేశం లేదు ఎప్పుడైనా చేయొచ్చు వేదాంత శ్రవణం ఎక్కడైనా చేయచ్చు కానీ యజ్ఞానికి స్థాన నిర్దేశం దేశనిర్దేశం ఉండదు వసంతే వసంతే అగ్ని నాదధీత అగ్నియాధానము అని ఒక చిన్న కర్మ అగ్నియాధానం చేస్తేనే యజ్ఞం చేసే అధికారం వస్తుంది అగ్నిని ఆధానం చేయాలి అంటే అక్కడ ఫిక్స్ చేయాలి ఎప్పుడు చేయాలి వసంతే ఆదధీత వసంత ఋతువులో చేయాలి మీరేమో కార్తీక మాసంలో అగ్నియాధానం చేస్తానంటే కుదరదు వసంత ఋతువు అంటే చైత్రమాసం వచ్చేదాకా ఉగాది వచ్చిన తర్వాత చేయాల్సి అంతేతా వైదికులు ఉగాది నాడు హడావుడి హడావుడిగా ఇంకా అగ్నియాధానం చేసుకుంటా దానికి కాలం దేశం యజ్ఞం చెయ్యాలంటే భరతభూమి ఇరావతము అని ఉంది ఆ భరతభూమిలో చేయాల్సి ఉంటుంది అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇటు బర్మా దాకా ఇటు కింద హిమాలయాలకు టిబెట్ నుంచి ఇటు కన్యాకుమారి వరకు ఇది యజ్ఞభూమి ఇక్కడ చెయ్యాలి అమెరికాలోనూ ఆఫ్రికాలోనూ యజ్ఞం ఏంటి అని అన్నారు నాతోటి అన్నారు అమెరికాలో మనం వేదాంతం చెప్పొచ్చు దానికి అధికార సంపద అక్కర్లేదు యజ్ఞం చేయాలంటే ఇండియా పోయి చేయాలి అని ఈ వేద పండుతులందరూ అక్కడికి వచ్చి యజ్ఞం చేశారా చాలా బుద్ధిమంతులే ఎవరో చేయిస్తారు కదా అక్కడ ఉన్నవాళ్ళు ఆ చేయించి అని అక్కడికి పోయి ఇండియాకి పోయి అక్కడ యజ్ఞం చేయాలి కానీ దశాశ్వం మీద ఘాటుకు వెళ్ళి అదే అశ్వమేద యాజ్ఞం చేస్తారు ఎక్కడ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి యజ్ఞం చేసుకోవాలి అంతేకాని మనం ఎక్కడ ఉంటే అక్కడ కాదు యజ్ఞభూమి అనే ఒక స్థలం ఉంటుంది కాబట్టి అమెరికాలో యజ్ఞం ఏమిటి అమెరికాలో వేదాంతం పర్వాలేదు ఒకప్పుడు నాకే డౌట్ వస్తూ ఉంటుంది ఏమిటి అమెరికా ఈ వేదాంతం అని సాధువులో మనం ఏ హృషికేశ్ గంగఒడ్నో కూర్చోవలసిన వాళ్ళం ఈ టె టెక్సస్లోనూ పెన్సిల్వేనియా వాట్ ఫర్ ఆల్ దిస్ అని అప్పుడు కూడా పైకి అంటారు కూడా ఇలా పైకంటే మా విద్యార్థులు ఉన్నారు అలా అనకండి స్వామిజీ అంటూ ఉంటారు వాళ్ళు ఎందుకంటే నేను మానేస్తానేమోనండి వాళ్ళ భయం సో ఆ విధంగా వేదాంతానికి చెల్తాహ ఏదో కింద ఏదో పడి మేనేజ్ చేయొచ్చు కానీ కర్మకు అలా కుదరదు ఇవి మనందరం కలిసి యజ్ఞం మొదలెట్టండి అంటే అలా కుదరదు